యాస్తు తాకిక పరికల్పితా కుదృష్టయ ఈ కుదృష్టులున్నాయి అంటే చెడ్డదృష్టులు కుదృష్టయ సో కుదృష్టయ అంటే ఇక్కడ టీకాకారులు ఏమన్నారు సరంటే వేదవిరుద్ధార్థశాస్త్రాన్ని వేదంతత్వమసి అహం బ్రహ్మాస్మి అని భేదమే సత్యము అని చెప్పు రాసు కూర్చుంటారు ఏవేవో అనేక భాషల్లో రాస్తారు తెలుగులో ఒకటి రాసి ఇదే ప్రమాణం ఉంటాడు కన్నడలో రాసి మరొకటి అది ప్రమాణం ఉంటాడు తమిళల్లో రాసి అది ప్రమాణం ఉంటాడు ఏటేమిటో ఇలాగంటేవన్నీ రాసి పెట్టుకున్నాయి ఇదే సత్యం అని చెప్పేసి వీళ్ళు కల్పించి పెట్టుకున్నారే తర్ తర్కం దానికో పెద్ద తర్కం కూడా పైగా చెప్పేది తప్పు దానికో పొడుగా తర్కం చెప్పేది తప్పు మాట దానికి తర్కం భేదాన్ని చెప్పడం భేదబుద్ధిని చెప్పడం దానికి బోళంత తర్కం పూర్వపక్షం అయితే నువ్వును దేవుడు ఒకటే అని ఉంటావా నువ్వు దేవుడు ఒకటే అయితే నువ్వు నాతో పాటు నదికి స్నానానికి ఎందుకు వస్తున్నావు అని అడిగాడు ఒక ఆయన నేనన్నాను అయితే నువ్వు ఎక్కడున్నావు దేవుడు వైకుంఠంలో ఉన్నాడు కదా మన నువ్వు ఈ నదిలో నీటికి తీసుకెళ్ళి దేవుడికి అభిషేకం ఎందుకు చేస్తున్నావు అని నేను అడిగాను సరిపడింది కదా దేవుడు వైకుంఠ దేవుడికి చెమట పట్టిందని అభిషేకం చేస్తున్నావాయా ఇలాంటి పిచ్చి ప్రశ్న ఇప్పుడు అడిగితే అడిగి ఇంకెప్పుడు అడగక్ తత్వాన్ని తెలుసుకునేందుకు ఒక పద్ధతి ఉంది ఒక శాస్త్రీయమైన పద్ధతి ఉంది ఆ పద్ధతిలో నువ్వు అడుగు దానికి ఏదైనా సమాధానం ఉంటుంది అంతేగాని అడ్డగోలుగా అది వర్కౌట్ కాదు సో ఒక ఆయన అన్నారు ఒక ద్వైతాచార్యుడు అన్నారు చూడండి బ్రహ్మసూత్రాల్లో అద్వైతం కంటే ద్వైతమే ఉందన్నాడు నేనన్నాను చూడవా బ్రహ్మసూత్రాల్లో అద్వైతం ఉందో ద్వైతం ఉందో నాకు తెలియదు వద్దు నువ్వు నేను దెబ్బలాడుకోవద్దు అద్వైతం కాదని నువ్వు ద్వైతం ఉందంటున్నావు కదా నువ్వు ఏం చెప్తున్నావు నీ తిరుప్పావే బ్రహ్మసూత్రాల్లో లేదు చూసుకో చెప్పాను చూపించినావు శ్రీకృష్ణుడు నిద్రపోతుంటే గోపికలు వెళ్ళి నిద్రలేపారని ఎక్కడుందో చూపించను నాకు బ్రహ్మసూత్రాలు క్యా బాత్మత అని నేనంటే ఆయన నవ్వేసి కరెక్ట్ లేదు నేను చూపిసి వెళ్తున్నాను కాబట్టి మా నాన్నగారు సంధ్యావందనం చేసుకుంటున్నారు తిరుపతి కొండ మీద చేసుకుంటుంటే ఓ పండితుడు వచ్చాడు శాస్త్రులు గారు జగత్తుని పరబ్రహ్మ పరమాత్మ సృష్టించాడు అంటారా లేకపోతే ఆత్మే సృష్టించేసిన అంటే చూడు నేను సంధ్యావందనం చేసుకుంటుంటే ఇలాంటి ప్రశ్నలను అడుగుతావు సరే నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా నా సంధ్యావందనం ఆపి చెప్తున్నా తైత్రీయులను చదువుకున్నావా తైత్రీయులో ఏం చెప్పాడు తస్మాద్ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అని చెప్పాడా లేదా ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది ఆకాశం నుంచి వాయువు మొత్తం జగత్ అంతా పుట్టినట్టు ఉందా లేదా కాబట్టి జగత్ జగత్ కారణం ఎవరు అయ్యారు ఎప్పుడు ఆత్మ అయిందా లేదా ఇలాంటి ప్రశ్న ఇంకెప్పుడు అడుక్కోవల్లి సంజామం చేసుకోమని చెప్పారు నిజంగా కాబట్టి తార్కిక పరికల్పితా కుదృష్టయ చూడండి నేను ఏదో సందర్భంగా చెప్తున్నానని మీరు అనుకోద్దు అక్కడ వాక్యాన్ని చూసి చెప్తున్నాను నేను పైగా ఆనందగిరి కూడా చూస్తున్నాను ఇవన్నీ నేను చెప్పినవన్నీ నేను అక్కడ ఉన్నవే మనందరికీ అర్థమయ్యేటువంటి ఆధునిక కాలానికి సంబంధించిన దృష్టాంతాలతో చెప్తున్నాను అదర్వైజ్ అక్కడ ఉన్న విషయమే నేను కాబట్టి ఈ తార్కికులు అంటే పూర్వపక్షాలు ఇవి చేస్తావు అవన్నీ కూడా తప్పు ఇక్కడ టీకాకారుడు ఏమన్నాడు అంటే చాలా మంచి మాట రాశాడు ఓహో అది ఉత్పత్తి అర్థక తర్వాత వస్తుంది శ్లోకంలో వస్తుంది సో ఇప్పుడు వాస్తవానికి ఈశ్వరుడు ఆనందస్వరూపుడు అని శాస్త్రం చెప్తుంది ఇంకో దృష్టికోణంలో చూస్తే కూడా ఈశ్వరుడు ఆనందస్వరూపుడు బ్రహ్మానందము అని కదా ఇప్పుడు మీకు మనకి కూడా ఆనందానుభవం ఉన్నది ఈ ఆనందం ఎక్కడొస్తుంది ధనం నుంచి ఏమీ రావట్లేదు ధనాన్ని పోగు పెడితే వచ్చేది ఆనందం కాదు దుఃఖము భయమే వస్తాయి వీడు పోగేసిన ధనాన్ని ఎవడో అనుభవిస్తాడు భుంజంతి ధూర్తాహ్ కృపణస్య విత్తం ఈ మాట చెప్పాను అని చెప్పు ఉంటాను కృపణుని యొక్క విత్తాన్ని కృపణుడు అంటే లోభి ఈ లోభి పోగేసిన విత్తాన్ని ధూర్తాహ్ భుంజంతి ధూర్తులు అనుభవిస్తాడు ఇప్పుడు మనం పోవేస్తాం డబ్బు తర్వాత తరం వాళ్ళు తాగుడికి పేకాటికి ఖర్చు పెడతారు ధూర్తాహుందో కాబట్టి ధనంలో హ్యాపీనెస్ లేనేలేదు తర్వాత ధనంలో ఒక పాయింట్ దాకా ధనము క్రయ విక్రయ విక్రయాలకు అవసరం ఆ తర్వాత ధనము అభిమానానికి ఉపయోగపడుతుంది తప్ప ఇంక ఉపయోగపడదు నా దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి అనే అభిమానానికి ఉపయోగపడుతుంది తర్వాత ఈ అభిమానం వల్ల ఉపయోగం ఏమిటి అంటే వీడికి భయం ఉంటుంది భవిష్యత్తులో నాకు ఎలా ఉంటుందో అని భయం ఉంటుంది ఆ భయానికి అభిమానం కొంత న్యూట్రలైజ్ చేస్తూ ఉంటుంది భవిష్యత్తులో నాకు భోజనం దొరకదో అంటే నాకు నా దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి అది ఆ భయానికి ఈ అభిమానానికి చెల్లు అలాగే కాలక్షేపం చేస్తూ ఉంటాడు మనిషి మనిషి కూడా అలాగే ఉంటాడు ఈ రకంగా అభిమానం కలిగించటానికి డబ్బు ఉపయోగపడుతుంది తప్ప ఆనందానికి డబ్బు ఏమీ ఉపయోగపడదు తర్వాత కోరికలు తీర్చినప్పుడు కూడా ఆనందము ఆ భోగ్య వస్తువులలో ఉండదు కొన్ని డబ్బు ఖర్చు పెట్టి మీరు భోగాలన్నీ పోగేసి పెట్టారనుకోండి ఆ సెన్స్ ప్లెషర్లో కూడా ఉడికే సెన్స్ గ్రాటిఫికేషన్ అనేది ఉంటుంది ఆ ఇంద్రియానికి ఒక తెలుగు పదం చెప్తే మీరు మొరలు దొరదొకటి ఉంటుంది ఇంద్రియ అది ఇప్పుడు నేను సందర్భం చూసాను ఒక ఆయన భోజనం చేశారు భోజనం చేసి వాళ్ళు కూర్చోలో కూర్చుని స్వీటే ఏమో ఉందని అడిగారు అంటే అప్పుడు అవ్వగారు ఏం పళ్ళు అప్పుడే స్వీట్ కోసం జోజోలాడుతున్నాయా ఏమి అని అడిగారు అడిగి ఏదో ఏదో తీసుకొచ్చి ఇచ్చారు అవునన్నారు సో ఆ విధంగా సమ్ కైండ్ ఆఫ్ జిఫ్వేంద్రియ పళ్ళు అని అంటారు ఉంటే పళ్ళతో కొరికి తింటారు కనుక ఆ జిఫ్వేంద్రియానికి ఏదో డిస్కంఫర్త్ కింద ఉంటుంది ఆ స్వీట్ ఏదో ఇస్తే అది కొంత నదిలి మింగి మంచినీళ్ళైతే అక్కడికి తృప్తి వదులు అది ఇంద్రియ భోగం తప్ప ఇంకొకటి కాదు అలాగే సినిమా చూసి పది రోజులు అయిందనుకోండి సినిమా చూస్తే అలా కాలం చూస్తే బాగుండు అనిపిస్తుంది అంటే ఏమిటి కళ్ళకి ఆ తహా తాహ వచ్చిందనమాట అలాగే ఖాళీగా కూర్చున్నవాడు ఖాళీగా కూర్చునేక చెవులకు ఏదో పెట్టుకున్నావు లేకపోతే ఏదో మ్యూజిక్ పెట్టి ఎదరవాళ్ళు ఎలా ఉన్నారనే ఆలోచన లేకుండా పెద్దగా ప్లే చేసి వింటూ ఉంటాడు ఆ చెవులకి ఏదో అనమాట సో ఈ విధంగా ఇంద్రియముల యొక్క కండూతి ఏది కలదు కండూతి అంటే సంస్కృతం అనమాట అది ఇది తెలుగు ఇది సంస్కృతములు ఇంద్రియముల కండూతి తీరడమే తప్ప ఆ తర్వాత దుఃఖం కలుగుతుంది ఎందుకంటే మీకు దురద కండూతి అపనయనం చేసిన మీకు దుఃఖమే కలుగుతుంది ఆ కండూతి యొక్క లక్షణం అది ఇంద్రియభోగాలు కూడా కండూతి వంటివి దాంట్లో ఆనందము లేదు యథార్థమైన ఆనందం ఆత్మస్వరూపంలోనే ఉంది ఇప్పుడు చెప్పండి ఆత్మ బ్రహ్మ అవుతుందా అవుతా చెప్పండి ఇది విచారం ఇలా విచారం ఆత్మ బ్రహ్మ అయితే రాదు ఎందుకని యథార్థమైన ఆనందం ఆత్మలో అనుభవానికి వస్తుంటే పరబ్రహ్మ ఆనంద స్వరూపుడని ఆనందాధ్యయవ కల్ విమాని భూతాన్ని జాయంతి అట్లు శాస్త్రాలు చెప్తూ మీరు సరైన విచారం చేసినట్లయితే ఆత్మస్వరూపమే ఆనంద నిధానము కాబట్టి ఆత్మయే బ్రహ్మ అని అలా చేయాలి అలా చేయకుండా కుతార్కి అంటే తప్పుడు యుక్తులతోటి భేదాన్ని కల్పించి పెట్టుకోవటము ఈ ఈ సిద్ధాంతాలు ఉన్నాయి చూసారా ఇవి అనురుజ్ అందాము అనురుజ్వహు రుజువుగా ఉండవు తిన్నగా ఉండవు చాలా వంకర టెంకరగా ఉంటుంది చూడు నీ స్వరూపము పూర్ణము నువ్వు శాస్త్రాన్ని అధ్యయనం చేసి మననం చేసుకుని నిర్ధ్యాసనం చేసుకుని నీ సత్య నీ నువ్వు తెలుసుకుని కృతార్థుడు కాయినా వెళ్ళిరా ఎంత క్లీన్గా ఉందో చూడండి ఇలా ఉండదు చూడు దేవుడు వైకుంఠంలో ఉంటాడు విష్ణువు ఆయనే మోక్షం ఇవ్వాలి శివుడికి మోక్షం ఇచ్చే అధికారం లేదు నువ్వు తెలుసుకో నేను చెప్తున్నా బ్రహ్మదేవుడికి అసలేదు ఈ ఇంద్రాది దేవతలు కూడా నీకు రికమెండ్ చేయడానికి మనకొస్తారు తప్పిస్తే మోక్షం ఇచ్చే అధికారం వీళ్ళ లేదు మోక్షం ఇచ్చే అధికారం కేవలం విష్ణువుకే ఉండేది విష్ణువుకి మరి ఇప్పుడు రాష్ట్రపతి అవార్డు రావాలంటే ఈ లోకల్ పర్సన్స్ ఎవరిలో రికమెండ్ చేయాల్సి ఉంటుంది ఒక ముఖం మీద వీడి పేరు రాసి ముందుకు పొరపాటు చేయాలి రాష్ట్రపతికి ఏం తెలుస్తుంది వీడు ఇక్కడ కూర్చుని ఉన్నాడని ఆ రకంగా నిన్ను నేను విష్ణువుకి రికమెండ్ చేయాలంటే గురువు యొక్క మంగళా శాసనాలు ఉంటేనే విష్ణువుకి ఆ సంగతి తెలుస్తుంది లేదా తెలుగు కాబట్టి గురువు యొక్క మంగళాశాసనం నేను ఇస్తాను ఇది ఎలా ఉంది ఇది చాలా అనురుజువుగా ఇది చాలా వ్యవహారం ఇది దళారీ వ్యవహారంలా లేదు కాబట్టి అనురుజ్వహీ రుజువుగా లేని మార్గములు మధ్యలో గురువు మధ్య భర్తీగా తర్వాత నువ్వేమో ముందు స్వర్గానికి వెళ్తావు ఆ తర్వాత పైకి వెళతావు ఆ తర్వాత పైకి వెళ్తూ ఉంటూ ఉన్నావు ఇదంతా కూడా చాలా కన్ఫ్యూజింగ్ గాను మనిషికి ఏమీ ఉపకారం చేసేటిగాను లేవు దానికి ఏమో కల్పనలు చేస్తూ ఉండటం ఇదేమీ సరికాదు డైరెక్ట్ తిన్నని మాట స్వచ్ఛమైన మాట ఏమిటంటే నీ స్వరూపము పూర్ణము ఆ దైవము నీవే ఎవరి సోల్ ఈస్ పొటెన్షియల్లీ డివైన్ అన్నారు స్వామి వివేకానంద అంటే వీళ్ళు అన్నారు స్వామి వివేకానందకి వేదాంతి అని చెప్పి అధికారం లేదన్నారు వీళ్ళు వెళుతారు ఇంకేలాగంటి వాళ్ళంటే నిజంగా ఆయనకి వేదాంతం ఉంది అధికారం లేదని చెప్పారు ఎనివే కాబట్టి ఈ ఈ ఏ రకమైన రుజుత్వము లేనటువంటి ఈ శాస్త్రములు అన్యాయా ఇత్యర్థ అంటే న్యాయము నుండి అపేతములు తొలగిపోయినవి న్యాయము అంటే యుక్తి ఇటీవల ఎక్కడ లాజిక్ రేషనల్ థింకింగ్ లేనటువంటి సిద్ధాంతములు నిరూప్యమాణ అనురుజ్వహ నువ్వు కళ్ళు మూసుకుని చేత్మందు మింగినట్టుగా మింగితే నీకేం తెలియదు అలాగే నడిచిపోతూ ఉంటుంది నిరూప్యమాణ నువ్వు వాటి మీద మనస్సు పెట్టి పరిశీలన చేస్తే అవి చాలా వంకర టెంకరగా వక్రంగా అసందర్భంగా యుక్తి రహితంగా ఉన్నాయి అని స్పష్టంగా తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు చూడండి జగత్తుని జీవుడు జగత్తు ఈశ్వరుడు అని ఉన్నాయి అవునండి అయితే జగత్తు నేనున్నానని జగత్తు చెప్తుందా లేకపోతే జగత్సాక్షి జగత్తుని గురించి చెప్తుందా జగత్సాక్షి చెప్తుంది జగత్తు లేచి నేను నేనున్నాను రోజు ఆమె జగత్త వంటర్లేదు కదా జగత్సాక్షి జగత్తు గురించి చెప్తున్నాడు దేవుడు వైకుంఠంలో ఉన్నాడని వైకుంఠం నుంచి ఆయన కేక వేస్తున్నాడా లేకపోతే ఆ దేవుడి యొక్క సాక్షి ఆ దేవుడిని భావన చేసిన మనస్సు యొక్క సాక్షి చెప్తున్నాడా సాక్షి చెప్తున్నాడు నేను జీవుణ్ణి అయోగ్యుణ్ణి దాసుణ్ణి కంకరుణ్ణి అని అది దానికి సాక్షి చెప్తున్నాడు నువ్వు జీవుడివి కంకరుడువి కాదు నువ్వు ఆ సాక్షివి ఆ సాక్షియే దేవుడుగా జీవుడుగా జగత్తుగా మూడు మొక్కలై కూర్చుంది ఆ సాక్షి చైతన్యమే అదే పరబ్రహ్మ ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉందో చూడండి ఒకే సాక్షి ఎందుకంటే సాక్షి నిద్రలోకి నిద్రావస్థలో సాక్షి ఈ జగ జాగ్రత్త అవస్థ సాక్షి లేడు లేకపోయేప్పటికీ ఈ భేదములన్నీ కూడా విలీనమైపోయాయి ఈ విధంగా అవస్థాత్రేయ వివేకం చేసినా కూడా మనకి రుజువైనటువంటి తత్వము స్పష్టంగా తెలుస్తోంది తర్వాత ఈ జగత్ అనేది ఏదైతే కలదో అది ఆ చైతన్యంలో ప్రకాశిస్తోంది చైతన్యానికి బయట అంటూ ఏమీ లేదు బయట లోపల అనే అనే భావనలు కూడా ఆ చైతన్యంలోనే ప్రకాశిస్తున్నాయి ఆ చైతన్యంలో ప్రకాశించే జగత్తంతా కూడా దృశ్యము మిథ్య ఆ చైతన్యమే యథార్థము ఆ చైతన్యమే నా అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో నేనే ఆ అనే సత్యం కూడా మీకు తెలుసుకో కాబట్టి అవస్థాత్రేయ విచారం ద్వారా ఆ రుజువైనటువంటి మార్గంలో ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మనిషి కృతార్థుడు కావాలి అంతేకాని ఈ అనురుజువులైనటువంటి ఈ కుదృష్టులు ఏవైతే వాటిని మనం తిరస్కరించక తప్పదు ఎందువల్ల నా ఘటనాం ప్రాంచంతి య ఘటనా సంభావనం న్రాంతి నచ్చి అంటే అవి మీరు పాసిబిలిటీ లేని సిద్ధాంతములు ఘటన అంటే పాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ అని మనం దానికి కొన్ని మార్కులు వేయచ్చు ఇట్ ఈస్ పాసిబుల్ అటువంటి పాసిబిలిటీ కూడా లేనటువంటి ఈ భేద సిద్ధాంతములు కల్పితములైన సిద్ధాంతములు వీటిని తిరస్కరించక తప్పదు అది ఇప్పుడు నేను ఒకటి చూశాను మీరు చాలా అంతరంగికులనే అభిప్రాయంతో నేను చెప్తున్నాను అంతకంటే మరొకటేం కాదు అప్పట్లో ఒక స్కాండల్ ఒకటి వచ్చింది ఈ ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతి ఛానళ్ళులో ఎప్పుడో రెండు నెలల క్రితం ఒక స్కాండల్ ఆ స్కాండల్లో ఒక పెద్ద ఆయన ఒక స్కాండల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ వెనకాల పాటేయటో తెలుసిన శ్రీకృష్ణుడి గురించి పాట పాయింట్ సో ఎంతటి రసి కూడా తెలిసారా ఎంతటి రసి కూడవో తెలిసారా అని కుచిపూడి భరతనాట్యము దానికి కర్ణాటక సంగీతం దానికి భరతనాట్యము ఇది ఇది వెనకాల దాన్ని వేసం న్యూస్ ఏమిటి స్కాండర్ మీరు చూసారా నేను చెప్పింది మీకు ఎవటో తెలిసిందా ఏమిటి అసలు వాటి స్కాండ అలా ఎందుకు వచ్చింది అంటే శ్రీకృష్ణుడు బోధేమిటి భగవద్గీత ఏమిటి అసలు శ్రీకృష్ణుడు ఆయన జగద్గురువు కదా ఆయన ఈ స్కాండల్కి ఆయన రిఫరెన్స్ పాయింట్ కింద వీడు చేస్తున్నాడంటే ఇది ఎలా వచ్చిందంటారు ఇదంతా కూడా ఇదంతా ఈ వక్రత్వం అంతా ఎక్కడి సమాజంలో అంటే ఏవో కథలో కాకరకాయలు పెట్టి అలాగంటే స్కీమ్స్ అన్నీ ఆ స్కీమ్స్కి బాగా అలంకారాలు చేసి చేసి చేసి దాన్ని నిరూపించకపోతే చాలా దివ్యంగా ఉంటుంది నిరూపిస్తే నా ఘటన ప్రాంచేది అవన్నీ కూడా కొలాబ్స్ అయిపోతాయి ఇప్పుడు ఆ టీవీ ఛానల్లో ఆంధ్రజ్యోతి శ్రీకృష్ణుణ్ణి గీతను అందరూ అధ్యయనం చేస్తారు శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తారు కృష్ణ భక్తులు ఉంటారు ఈ స్కాండల్కి ఆ కృష్ణుని యొక్క పాటని పెట్టి ఆంధ్రజ్యోతి ఛానల్ వాడు ఆ ఛానల్కు ఉన్నటువంటి అధి అధిపతులు వాళ్ళు కూడా మంచి విద్వాంసులు పండితులు అయి ఉండగా ఇది పెట్టి అలా ఎందుకు చేస్తున్నారు అంటే శ్రీకృష్ణుడు ఏదో రసికుడు ఇదంతా కూడా లోకంలో వీళ్ళు బాగా ప్రచారం చేసి పెట్టారు అదే పరమసత్యం అన్నట్టుగా ప్రచారం చేసి పెట్టారు దాంతో దాని ఎవరూ ప్రొటెస్ట్ కూడా చేయలేదు ఎందుకంటే ఇట్స్ ఎ పండోరాస్ బాక్స్ అది హార్నట్స్ నెస్ట్ దాన్ని దాన్ని ముట్టుకోద్దు దాని జోలుకి వెళ్ళొద్దు వాడేదో వాడే నాలుగు సార్లు వేసుకునే వాడు విసిగెత్తి ఇంకొన్ని కొత్త న్యూస్ వచ్చిన తర్వాత వాడే వదిలిపెట్టేస్తుంది దాని జోలికి వెళ్ళి అల్లరి అన్ని సమస్యలు ఇప్పుడు ద్రౌపది మీద ఒక పిల్ ఒకటి పడింది హైకోర్టులో ద్రౌపది మీద బహుశా నేను కూడా దాంట్లోకి వెళ్తే వెళ్ళవచ్చుంది ద్రౌపది పదవ్రతని ఇప్పుడు ప్రూవ్ చేయాలి ఏమిటండి ద్రౌపది పతివ్రత ద్రౌపది ఎక్కడ ద్రౌపదండి ఏదో ఒక క్యారెక్టరు పురాణాల్లో ఉన్న క్యారెక్టర్ పట్టుకుని దానివల్ల పీకి పాకి తీసే పాకం బట్టి ద్రౌపది పతివ్రత అని నేను కాదు పతివ్రత కాదని కోడు వాదించుకుంటే ఆ జడ్జి గారు ఏం జడ్జిమెంట్ ఇస్తాడు ఆయన మాత్రం ఏమిటి అంతా కూడా వక్రంగా లేవి ఇవన్నీ నేను తత్వాన్ని పాడు చేసే విధంగా మతాన్ని తప్పుదారి పట్టించే లేవి ఇవన్నీ ఎలా ఉంది సో అసలు ఇష్యూలెస్ ఇష్యూ ఇష్యూ కాదది ఇప్పుడు ద్రౌపది ఇష్యూ ఎలా అవుతుంది ద్రౌపది మీదవో లక్ష తొంభై కథలు ఉంటాయి ఏవో ఉంటాయి ఎవడిపించి వాడిది ఆ క వీళ్ళే హైలైట్ చేసి పెట్టారు వీళ్ళందరూ నోరు మూసుకూరుకుంటే ఆయన ఏదో ఊరుకునేవాడు ఆ పుస్తకానికి ఏవో కాపీలో ఏవో అమ్ముకునేవాడు ఎప్పటి నుంచో అమ్ముతున్నాడు ఆ పుస్తకాలు ఏవో కాపీలో అయిపోయాయి అలా కాకుండా ఇప్పుడు దాని మీద పెద్ద చర్చ జడ్జి గారి దగ్గర పడింది ఇప్పుడు ఎప్పుడో నాకు తాఖీది వస్తుంది నేను మళ్ళీ కోర్టుకు వెళ్ళడమో లేదా కైతాలు తయారు చేయడం ఏదో చేయాలి ద్రౌపది ఆవిడ ప్రతివలతని ప్రూవ్ చేయాలి ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం కదా నిరూప్యమాణే అది దీనికి ఏం సంబంధం లేదు నా ఫ్రస్ట్రేషన్ నేను వెలుగుచ్చాను ఇదేమనుకో నా ఘటనాం ప్రాంతి ఈ కథలో ఇవన్నీ కూడా ఇవి తత్వానికి వాటికి సంబంధాల తత్వాన్ని నిరూపించడానికి ఉపయోగపడతాయండి ఇవన్నీ అవి ఉపయోగపడవు ఎలా నిరూపిస్తారు తత్వాన్ని వాటితో తిరుప్పాబై మొదటి శ్లోకానికి తెలుగు అనువాదం చేసి మీరు ఏం తత్వాన్ని నిరూపిస్తారో చూపించండి నాకు ఫస్ట్ కలిసే అదేదో సంస్కృతంలో చదివేసుకుంటున్నారు కాబట్టి ఎవరికి ఇబ్బంది లేని సమాచారం సంస్కృతంలో ఉన్నంతసేపు ఏ సమస్యలే సంస్కృతాన్ని తెలుగు చేశారంటే చాలా సమస్యలు వచ్చేస్తాయి నేను తిరుప మీద పడ్డాను సారీ ఐఎం సారీ ఎందుకునో అలా అనిపించింది జీవాత్మనో పృథక్వం యత్ ప్రాగుత్పత్తే ప్రకీర్తితం భవిష్యద్వృత్యా గౌణం తత్ ముఖ్యత్వం హీనయుతే చాలా మంచి శ్లోకం నేను ఇలా అన్నాను ఎక్కడ చెప్పకుండా సుమా మళ్ళీ నాకేదో ఎడ్యుకేషన్ అది వస్తుంది అంటే ఎదరోల మనస్సుని కష్టపెట్టడం ఇష్టం లేదు మీరు ఆంతరింగికులు కనుక చెప్పారు మేము నిజంగా ఇప్పుడు ఈ శ్లోకంలో ఒక ప్రధానమైన పూర్వపక్షాన్ని అంటే ఒక శంక పూర్వపక్షం అంటే ఒక శంక ఈశ్వరుడు జీవుడు ఒక్కటే జగత్తు మిథ్య అని తేల్చిపెట్టేస్తే ఓ శంకలుగుతుంది ఆ శంకకి సమాధానం చెప్పడం కోసం ఈ శ్లోకాన్ని ఆచార్యులు చెప్తున్నారు మనకి ఆ శంక ఏ శంకకి సమాధానము చక్కగా అక్కడ మీరు వాటిని అవతారికి చూస్తే తెలుస్తుంది నన్ను శృత్యాపీ జీవపరమాత్మనోహ పృథత్వం యత్గుత్పత్తే ఉత్పత్తిపనిషద్వాక్యేభ్య పూర్వం ప్రకీర్తిత అక్కడ ప్రకీర్తితం అనే మాట కూడా వచ్చేసింది ఇక్కడ అవతారిక ఎక్కడ వరకు వస్తుందంటే యత్ వరకు వస్తుంది నన్ను శృత్యా జీవపరమాత్మనో పృథక్వం యత్ ప్రాగోత్పత్తే ప్రకీర్తితం దగ్గర నుంచి శ్లోకం వ్యాఖ్యాలు ఇప్పుడు అయా శృతి నానాత్వాన్ని నిందించింది అంతా బాగానే ఉంది మీరు మంచి మంచి కొటేషన్స్ అవి చెప్పారు ఒప్పుకున్నాం కానీ శృతి ఏం చేస్తుంది జీవుడికి పరమాత్మకి భేదాన్ని కూడా చెప్తోందే జీవ పరమాత్మలో పృథత్వాన్ని పృథత్వం అంటే భేదం భేదాన్ని కూడా చెప్పింది కదా భేదాన్ని చెప్తుంటే మరి మీరేమో కేవలము అభేదాన్ని చెప్పి వాక్యాలే చెప్పారే అసలు ఈ చర్చ ఉంది ఇప్పుడు వేదంలో వాక్యాలు ఉంటాయి భేదాన్ని చెప్పి వాక్యాలు కొన్ని ఉంటాయి అభేదాన్ని చెప్పి వాక్యాలు ఉంటాయి ఇప్పుడు భేదాన్ని చెప్పి వాక్యాలకి అనుగుణంగా అభేద వాక్యాలని మార్చాలా లేక భేదవాక్యాలను అభేద వాక్యాలకు అనుగుణంగా మార్చాలా అని చర్చ ఒకటి అంటే దేంట్లో దేన్ని మార్చక్కర్లేదు కానీ ఇలాగంటే మీమాంస చేస్తారు లేకపోతే ఇంకో రకంగా చూడండి ఈ అభేదవాక్యాలు గౌణము అంటే సెకండరీ భేదవాక్యాలు ప్రైమరీ ముఖ్యము అని చెప్పుకోవాలా లేకపోతే భేదవాక్యాలే గౌణము అభేదవాక్యాలు ముఖ్యము అని చెప్పుకోవాలా ఎప్పుడూ కూడా ఈ పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ భేద బుద్ధి ముందే ఫిక్స్ చేసుకున్నవాడు ఏం చేస్తాడంటే ఆ భేదవాక్యాలని పక్కన పెట్టి భేదవాక్యాల దగ్గరికి పోతాడు సో ఒక ఆయన అన్నాడు మరి నేను దేవుడు అయిపోతే మరి వైకుంఠంలో ఆ శ్వేత ద్వీపము క్షీరసాగరము ఆ మణివాలూక మణివాలూక అంటే మణుల పౌడరే ఇసక మణుల పౌడర్ మరి అవన్నీ వాటిని ఎంజాయ్ చేయడానికి వీలుండదు కదా అన్నాడు అంటే అతని సంస్కారం మీకు అక్కడ అర్థమైపోయింది కదా దాన్ని బట్టి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గోడకి బంగారం వేసిస్తాను అంటే అలా అన్నా ఆయన ఎవరో ఎవరో ఒక ఆయన ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఆయన దేవుణ్ణి ఏ విధంగా భావన చేస్తున్నాడో మీకు అర్థమైపోయింది కదా అక్కడికి అక్కడికే అది సెటిల్ అయిపోయింది సో ఆ రకంగా అభేదం మీద అంత వ్యతిరేకత అభేదం అయిపోతే మరి మణివాళుకలు ఇవన్నీ ఏమైపోతాయి ఏదో పిచ్చి ఏదో పిచ్చి అంచేదేవిటి భేదమే సత్యము మరి అభేద వాక్యాలు ఉన్నాయి వాటి గతి ఏమిటంటే వాటి గతి చూపిస్తాం గతి అవి అవి గౌణాలు ముఖ్యాలు కావు ముఖ్యము భేదమే అంటూ ఇలా వ్యాఖ్యానాలు చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు అలా ఉంటుంది వాళ్ళ బుద్ధిలో భేదం ఫిక్స్ అయిపోయినప్పుడు అలా వ్యాఖ్యానం చేస్తారు బట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఇక్కడ పూర్వపక్షం ఏంటంటే ఇప్పుడు భేదవాక్యాలు ఉన్నాయి ఈ భేదవాక్యాలు ఏవైతే ఉంటాయో అవి కూడా శృతిలోనే ఉన్నాయి కనుక శృతిలో ఉంటే వేదంలో ఉంటే అభేదవాక్యాలు వేదంలో చెప్పినవి సత్యములు భేదవాక్యములన్నీ కూడా కేవలము ఉత్ప్రేక్షయే అంటే ఊహాజనితములు మాత్రమే అని మీరు ఎలా చెప్పగలరు అని శంక శంక ఉండడంలో తప్పు లేదు ఓకే ఇప్పుడు జీవ నన్ను శృతి జీవ పరమాత్మనోహ పృథక్వంతు స్వ ప్రాగుత్పత్తే ప్రకీర్తితం ఏం చెప్తోంది సృష్టివాక్యాలు చెప్తోంది సృష్టి చెప్తోంది సృష్టి గురించి జెనిసిస్ బుక్ ఆఫ్ జెనిసిస్ సృష్టి చెప్తూ ఉంటుంది సృష్టిలా జరిగిందో అలా జరిగిందని మీరు ఏ పుస్తకం తీసి చూసినా సృష్టి గురించే చెప్తాయి సో శివపురాణం తీసి చూశారనుకోండి శివుడు సృష్టి చేశాడు అలాగేదో అలా చెప్తాయి గణేష్ పురాణం తీసి చూస్తే గణేషులే సృష్టి చేసేడని ఉంటాయి గణేషులు సృష్టి చేయడం ఏంటండి బ్రహ్మదేవుడు కదా సృష్టి చేసాడు సపోజ్ అలా ఉందనుకోండి సపోజు ఆ బ్రహ్మదేవుడికి సృష్టి చేయాలనిపించింది అనిపిస్తే సర్వ జగత్తుకి మూలంలో ఉండే పరబ్రహ్మ స్వరూపుడైన గణేష్ మహారాజుని స్మరిస్తాడు స్మరించి ఆయన అనుమతి పొందుతాడు ఎమయ్యా గణేష నేను సృష్టి చేయాలనుకుంటున్నాను కానీ నాకేమీ చేత కాకుండా ఉన్నది నువ్వు నీ శక్తిని నాకు పిశ్రం తెచ్చినట్లయితే నేను సృష్టి చేస్తానని ప్రార్థిస్తాడు అప్పుడు గణేషుడు తన శక్తిని బ్రహ్మదేవుడికి ఇస్తాడు తన జ్ఞానాన్ని కూడా ఇస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు అని ఉంటుంది గణేష్ పురాణంలో మొత్తానికి ఏ పురాణం చూసినా మీకు సృష్టి ఉంటుంది ఇంకా సరే మీకు విష్ణు పురాణం కానీ లేకపోతే భాగవతం విష్ణు సంబంధించిన పురాణాలు చాలా ఉన్నాయి నారద పురాణం అని మరోటి మరోటి కల్కి పురాణం అని ఇవన్నీ చూసినట్లయితే విష్ణు ఉన్నాడు ఆయన ఏమో నా నడువు వాళ్ళిన మామూలుగా అందరూ పోయి నిద్ర కాదు యోగ దానికి మామూలు నిద్రకి దానికి తేడా అంటూ ఏదో మళ్ళీ అదొక సబ్జెక్ట్ అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది దానికి ఆపడం ఏది అలా ఎక్స్పాండ్ అయిపోతూ ఉంటుంది ఒక కల్పం మీద ఇంకో కల్పం కల్పం అంటే ఒక వృత్తి మీద ఒక స్ట్రక్చర్ మీద మరో స్ట్రక్చరు మరో స్ట్రక్చరు ఆయన నిద్రపోతూ ఉంటాడు నిద్రపోతుంటే మధుకైటనే ఇద్దరు రాక్షసులు పుట్టారు ఎక్కడి నుంచి పుట్టారు కర్ణమల నుంచి పుట్టారు అంటే విష్ణు కూడా ఈ దిక్కు వాళ్ళ కర్ణమల ఈ జాల్సలు జాల్సలు స్టిక్స్ ఉంటే చూడండి కర్ణమలాన్ని తీసి అవి నాలుగు పెట్టుకులు ఈ మధుకైట గోలం ఉండేది కాదు అని ఇలాగంటే ఎవో చెప్పాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఎక్కడ చూసినా ఈ సృష్టి వాక్యాలు ఉంటాయి విష్ణువు యొక్క నాభినించేదో పద్మం వచ్చింది ఆ పద్మ ఆయన సృష్టివాక్యం ఉంటుంది ఆ బ్రహ్మదేవుడు వచ్చాడు ఆయన వీళ్ళందరినీ సృష్టించాడు ఈ జగత్తులందరినీ సృష్టించాడు ఇలా ఉంటాయి వాక్యాలు ఈ వాక్యాలను చూస్తే మీకు భేదమాని చెప్తున్నట్టుగా ఉందా ఆ భేదాన్ని ఉందా భేదాన్ని చెప్తున్నట్టుగా ఉన్నాయి పత్తే ప్రాక్ ప్రకీర్తితం సృష్టికి పూర్వం ముందున్న స్థితిని ఆ ఉపనిషత్తులు చెప్పినాయి ఉత్పత్తే ప్రాక్ ప్రకీర్తితం కాదు ఉత్పత్తే ప్రకీర్తితం ప్రాక్ అంటే కర్మకాండూ అని పూర్వం పూర్వం ముందు ఇప్పుడు అద్వైతాన్ని చెప్పేయా ముందు వాక్యాలు లేకపోతే ఉత్పత్తిని చెప్పేయా ఉత్పత్తిని చెప్పాయి ఉత్పత్తి సృష్టి ఉపనిషత్తులలో ఉంది అద్వైతం అక్కడ ఉపనిషత్తుల్లో కూడా ఎక్కడైనా సృష్టి చెప్పినట్టు కనపడుతుంది శోకామయత బహుశాం ప్రజ సృష్టి చెప్పినట్టు కనపడుతుంది అక్కడ ముందు సృష్టి చెప్పబడింది తర్వాత ఏకత్వం చెప్పబడింది కాబట్టి సర్వత్రా కూడా ఉత్పత్తి వాక్యములు ఉన్నాయి ఉన్నాయి కదా అవి అవి ఉన్నాయి కదా ప్రాక్ అంటే ఈ ఉపనిషత్తులకి పూర్వమున్న కర్మకాండ భాగాన్ని ప్రాక్కనేపథం చేత కూడా మనం స్వీకరించవచ్చు అవి ఆ విధంగా భేదము చెప్పబడినది జీవాత్మనోహ పృతృత్వం అంటే జీవుడుకు పరమేశ్వరునికి భేదము చెప్పబడినది అలాగ మీకు సృష్టివాక్యం ఒకటి ఉంది ముండకల్లో ఏమనుంది యథా సుదీప్తాత్ పవకాత్ అని మొదలుపెట్టి పెద్ద మంట వేసినప్పుడు ఆ పెద్ద మంటలోంచి చిన్న చిన్న మినుగురులో వచ్చినట్టుగా ఆ ఈశ్వరు నుంచి ఈ సకల అక్షర పరబ్రహ్మ నుండి సకల జీవులు వచ్చిన వేరుంది ఇప్పుడు ఆ వాక్యాన్ని చూస్తే మీరు అభేదం చెప్పొచ్చు దాంట్లో అభేదం కనపడుతూ ఉంటుంది ఇప్పుడు కార్యము కారణము కంటే భిన్నము కాదు అని మీరు తెలుసుకుంటే ఈ సకల జీవులు ఆ పరమాత్మ కంటే భిన్నము కాదు ఆ పరమాత్మ ఒకటే సత్యం తెలుస్తుంది కానీ మరి శంక కదా మనం మాట్లాడేది శంక ఏమిటి అదిగోనండి జీవులన్నీ పరమాత్మ నుంచి బయటకు వచ్చేంటుంటే ఇంకా ఏకత్వం అంటాడు జీవులు వేరువేరుగా ఉన్నారా లేదా మరి అక్కడ సృష్టివాక్యం ఉంది కదా ఉత్పత్తి వాక్యం అంటే సృష్టివాక్యము అని శంక ఆ శంకని ఇక్కడ దాన్ని ఆ శంకని ఇక్కడ చర్చకు పెట్టారు ఆచార్యులు ఏమంటున్నారంటే ఆ సృష్టివాక్యాలలో పృథక్వము అంటే భేదము ఉన్నది ప్రకీర్తితం భేదాన్ని విస్తారంగా చెప్పడం కానీ అది గౌణం అది సెకండరీ గౌణం అంటే ఒక గుణాన్ని ఆశ్రయించి వచ్చింది సెకండరీ మనం చూద్దాం విస్తారం కాను ఎప్పుడు కూడా గుణాన్ని వచ్చిన దాన్ని గౌణము ఇప్పుడు ఎలాగంటే సింహో మానవ కహ అని అంటే బ్రహ్మచారి సింహ సింహము ఈ బ్రహ్మచారి సింహము అన్నప్పుడు మీరు ముఖ్యార్థం తీసుకుంటారా గౌణార్థం తీసుకుంటారా ముఖ్యార్థం తీసుకోకూడదు ముఖ్యార్థం తీసుకుంటే వీడికి కూరలు ఉండాలి నాలుగు కాళ్ళు ఉండాలి వాడేమో మీదపడో ఒకనో ఇద్దరినో చంపాలి అది అది ముఖ్యార్థం కుదరదు కాబట్టి గౌణార్థం తీసుకోవాలి గౌణార్థం అంటే ఏమిటి వీడు సింహ అంటే సింహ సదృశ సింహమునకు ఏ రకమైన చలాకీతనము శక్తి ఉందో వీడికి అటువంటి చలాకీ అంటే గుణము సింహానికి ఉన్న గుణము వీడి ఎందు కలదు ఆ గుణాన్ని బట్టి వీడు సింహము అన్నారు దాన్ని గౌణప్రయోగం అంటారు సో అదేవిధంగా ఈ ఉత్పత్తి వాక్యములు ఏదో ఒక గుణాన్ని ఆశ్రయించి బోధింపబడ్డాయి తప్ప అవి ముఖ్యములు కావు ముఖ్యమేమిటి సరే మీరు కొంచెం ముందుకు వెళ్ళండి ప్రాక్ కర్మకాండ నుంచి ముందుకు వెళ్తే ఏమొస్తుంది భవిష్యత్తు కర్మకాండ నుంచి ముందుకు వెళ్తే జ్ఞానకాండ వస్తుంది ఆ జ్ఞానకాండలో ఫైనల్గా ఈ భేదాలన్నింటినీ కూడా తిరస్కరించి అభేదాన్ని ముఖ్యంగా చెప్పారు కాబట్టి ఆ ముఖ్యమైన అభేదము తరువాత చెప్పబడబోతోంది గనుక దాని దృష్ట్యా ఈ ముందు కర్మకాండలో చెప్పినటువంటి భేదవాక్యములు ఏవైతే కలవో వాటిని మీరు గౌణములుగా స్వీకరించాలి తప్ప ముఖ్యములుగా స్వీకరించుట తాగాదు ముఖ్యత్వం నయుజ్యతే అది ఆ కారిక యొక్క స్ట్రక్చరు ఇక్కడ కొంచెం ఈ భవిష్యత్ వృత్తి అనేది అది ఒక విసరు కాషస్గా దీన్ని సెటిల్ చేయాలి నేను చూడలేదు ఏదో ప్రయాణం చేసి వచ్చి ఇలా వచ్చి ఇక్కడ క్లాస్ చెప్తున్నాను ఈ క్లాసు ఏదో జాగ్రత్తగా నడిపిస్తున్నాను మనం రేపు సెటిల్ చేసుకుందాం దీన్ని ఇక్కడ చాలా చర్చ ఉంది ఈ భవిష్యత్ వృత్తి అది ఒకటి రెండు విధాలుగా శంకర్లు బాగా నిరూపిస్తారు అది నా ముఖ్య భేదార్థత్వం శృత్యతే ఇప్పుడు భవిష్యత్ వృత్తి అనే దానికి ఒకటి ఇక్కడ దృష్టాంతం ఆనందగిరి అంటాడు ఓదనం పచతి అని వాక్యం ఉండేది ఆమె వంట వండుతున్నారు అమ్మ ఏం చేస్తున్నారు అంటే అన్నమును వండుచున్నాను అన్నారు అన్నమును వండుచున్నాను అంటే ఏమన్నా అన్నాన్ని వండుతారా బియ్యాన్ని వండుతారా బియ్యాన్ని వండుతారా కాబట్టి ఇక్కడ అన్నము అనే మాట భవిష్యత్ చెప్పిన మాట ఈ అన్నాన్ని ఈ వండితే వండిన తర్వాత వచ్చేది అన్నము కాబట్టి భవిష్యత్తులో ఏది కాబోతోందో అది చెప్పారు భవిష్యత్ వృత్తి ఏమండీ పచామి తండ్రులాన్ పచతి అన్నానికి బదులుగా అన్నం పచతి ఓదనం పచతి అని చెప్పారు తండ్రులం అంటే బియ్యం తండ్రులాన్ పచతి అని చెప్పాలి ఎందుకంటే పచాతుడికి అర్థము శిథిలీకరణము అంటే మెత్తగా చేయుట అని అర్థం వండుట అంటే మెత్తగా చేయుట అని అర్థం దానికి అపచధాతువుకి అర్థం అది ఇప్పుడు అన్నం అంటే ఆల్రెడీ మెత్తగా ఉంది కదా ఆల్రెడీ మెత్తగా ఉన్నదా అన్నం ఉంటారు అలాగే ఆల్రెడీ మెత్తగా ఉన్నదాన్ని మెత్తగా చేస్తున్నాను అంటే వాక్యం అది కుదరదు దానికి గౌణార్థమే చెప్పాలి ఏమండీ తండులములంటే గట్టిగా ఉంటాయి మీరు వంట వాటికి వండితే అవి మెత్తబడతాయి ఆ పచ్చధాతువు యొక్క పచ్చధాతువు యొక్క క్రియాఫలము తండులాలకి వర్తిస్తుంది తప్ప అన్నానికి వర్తించదు అక్కడ ఉన్న స్ట్రక్చర్ అది ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏమిటంటే తండ్రులేషు ఓదనత్వవత్ అంటే ఇప్పుడు తండులములు ఓదనము కాదు తండూలములు ఓదనము కాదు ఓదనము అంటే అన్నం వండిన అన్నాన్ని ఓదనము అంటారు కదా మీరు తండులములు అంటే బియ్యం ఇప్పుడు ఓదలం ఓదనములు కాని తండూలముల ఎందు ఓదన వ్యవహారం వచ్చింది ఓదనం పచ్చతి అన్నప్పుడు అది ఓదనము కాదు పచ్చత పచ్చతి ఓదనం కాదు తండులములు తండులాలు వేరు ఓదనం వేరు కాదు అంటే ఏమిటి ఓదనము కాని ఓదనము కాని తండులముల ఓదనమనే వ్యవహారం చేశారు ఓకే కాబట్టి ఈ వ్యవహారము ఓదనము కానీ వాటి ఎందు ఓదనమనే వ్యవహారం వ్యవహారం అంటే వర్ణించటం ఇది గౌణమే కాని ముఖ్యం కాదు ఎందుకంటే ముఖ్యమంటే ఓదనాన్ని ఓదనం అంటే ముఖ్యమవుతుంది ఓదనం కాని దాన్ని ఓదనము అంటే ముఖ్యం అవుతుంది ఏదో ఒక గుణాన్ని బట్టి మీరు దాన్ని గౌణం చేయాలి సింహాన్ని చూపించే సింహం అంటే ముఖ్యమవుతుంది మనిషిని చూపించే సింహము అది ముఖ్యం కాదు గౌణమవుతుంది కాబట్టి ఓదనం పచతి అన్నది గౌణం వ్యవహారము ఈ గౌణం వ్యవహారం అలాగే అద్వితీయ పరబ్రహ్మయందు ద్వైత వ్యవహారము గౌణము అది అర్థం భవిష్యద్వృత్యా గౌణం తత్ అర్థమైందండి భవిష్యత్ అనే మాట అలాంటి పెట్టండి గౌణము ఓదనము కాని తండులములయందు ఓదనమనే వ్యవహారము గౌణము దృష్ట్యా ఎలా గౌ ఎలా గౌణమో ఆ గౌణం కూడా ఎలా వచ్చింది భవిష్యత్తులో ఆ గుణం దానికి రాబోతోంది ఆ బేసిస్ మీద ఓదనములు కానీ ఓదనము కానీ తండ్రులముల ఎందు భవిష్యత్ ఓదనత్వ వ్యవహారం చేశారు అది గౌణం ముఖ్యం కాదది అదేవిధంగా ప్రస్తుతంలో ద్వైతం కనబడుతూ ఉన్నది వ్యవహారం ఉన్నది ఈ ద్వైత వ్యవహారమే పరమసత్యం కాదు ఈ ద్వైత వ్యవహారము లుప్తమై అద్వైత పరమాత్మ సెటిల్ అవ్ కాబోతోంది భవిష్యత్తులో భవిష్యత్తులో అంటే ఉపనిషత్తులో వీటికి జ్ఞానం కలిగిన తర్వాత అంతవరకు సత్యము కాని ద్వైత వ్యవహారమును సత్యమా అన్నట్టుగా చెప్తున్నారు యథార్థమైన అద్వైతత్వమునందు అద్వైత విరుద్ధమైన ద్వైత వ్యవహారం చేశారు ఎలా అయితే ఓదనము కాని దాని ఎందు ఓదన వ్యవహారం చేశారో అద్వైతమైన ద్వైతం కాని దానిని ఎందు ద్వైత వ్యవహారం చేశారు ఈ వ్యవహారం చేయటానికి హేతు ఏమిటంటే ఓదనము కానిదే అయినా భవిష్యత్తులో ఓదనం అయిపోతుంది అలాగే ద్వైతము కానిదే అయినా జ్ఞానం అద్వైతం అయిపోతుంది ద్వైతం కానిది అయిపోతుంది అద్వైతం కానిదే అయినా జ్ఞానం అద్వైతం అయిపోతుంది ఆ రకంగా భవిష్యత్ వృత్తిని అర్థం చేసుకోవాలి చూద్దాం భాష్యకారులు దాన్ని జాగ్రత్తగా చేపట్టుకుని నడిపించినట్టుగా వ్యాఖ్యానిస్తారు ఈ కారికలు కష్టం ఉండవై మీరు కంగారు కంగారుగా ఏముంది లేని అది సెటిల్మెంట్ అవ్వదు కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది జాగ్రత్తగా కాషస్గా చూడదగ్గ కారికల్లో ఇదొకటి ప్రాగుత్పత్తే ఉత్పత్తిపనిషద్వాక్యేభ్య పూర్వం ప్రకీర్తితం కర్మకాండే అది ఇప్పుడు సృష్టివాక్యాలున్నాయి ఆ సృష్టివాక్యాలకి పూర్వం కర్మకాండం ఉంది సృష్టివాక్యాలు ఉపనిషత్తులో ఉన్నాయండి ఉపనిషత్తులో ఉన్న సృష్టివాక్యాలకి పూర్వం కర్మకాండం ఉంది ఆ కర్మకాండలో ఏముంది చిత్రయాయజేత పశుకా మహాన్ ఉంది పశువును కోరువాడు పశుసంపద కోరువాడు చిత్రయాగము చేయవలెను కారీర్యాజేత వృష్టి కామహ వృష్టిని కోరువాడు కారీరేష్టి చేయవలెను ఇలా ఉన్నాయి వాక్యాలు ఈ వాక్యాలు భేదాన్ని బోధిస్తున్నాయా భేదాన్ని బోధిస్తున్నాయా భేదాన్నే బోధిస్తున్నాయి కదా కాబట్టి ఆ భేదము అక్కడ బోధింపబడి ఉన్నది సృష్టివాక్యాలకి పూర్వముందున్న కర్మకాండ వాక్యముల యందు భేదము బోధింపబడి ఉన్నది మంచిది ఆహా ఇక్కడ ఉత్పత్తి అంటే సృష్టివాక్యం కాదు అర్థం సృష్టివాక్యం అనే అర్థం తర్వాత చెప్తారు ఉత్పత్తి అంటే జ్ఞానోత్పత్తి జ్ఞానము కలుగుట అని అర్థం ఓకే నేను కన్ఫ్యూజ్ చేసినట్టున్నాను ఒకసారి మళ్ళీ చెప్తాను ఉత్పత్తి అంటే జ్ఞానోత్పత్తి జ్ఞానోత్పత్తికి ప్రయోజనముగా కలిగిన వాక్యాలేమిటి ఉపనిషద్వాక్యాలు ఉత్పత్తి అర్థ ఉపనిషద్వాక్యేభ్య జ్ఞానము పుట్టుట ఏ ప్రయోజనముగా గలిగిన ఉపనిషద్వాక్యముల కంటే ప్రాక్ ముందు సో ఈ జ్ఞానవాక్యాల కంటే ముందే ఉంటుంది కర్మకాండం ఉంటుంది ఆ కర్మకాండ ఎందు ప్రకీర్తితం కీర్తించబడినది ఏమిటి జీవాత్మనో పృథత్వం ప్రకీర్తితం జీవుడు వేరు పరమాత్మ వేరు ఈ జీవుడు పరమాత్మని పూజ చేసి ఏదో ఈ ఫలాన్ని ఆ ఫలాన్ని పొందుతాడు అని వాక్యాలు చెప్పారు ఎప్పుడు చెప్పారు జ్ఞానోత్పత్తిని కలిగించే ఉపనిషద్వాక్యాలకి పూర్వం చెప్పారు ఇప్పుడు సరిపడింది అది దాక నుంచి నేను ఏదో చిన్న మీద పడుతున్నా జ్ఞానోత్పత్తి అర్థ ఉపనిషద్వాక్య అభ్యస పూర్వం ఏ అలా కాదు ఉత్పత్తి అంటే సృష్టి అని కూడా ఉంది కదా అర్థం తర్వాత వస్తుంది ముందు ఈ అర్థాన్ని ఇలా తీసుకోండి అథవా అని వస్తుంది అది కాబట్టి జ్ఞానం పుట్టడానికి ముందు చెప్పారండి ఏవో కొన్ని వాక్యాలు ఆ వాక్యాల్లో భేదం కనపడిందండి జ్ఞానం పుట్టిన తర్వాత అభేదమేనండి ఇప్పుడు ఆ భేదవాక్యాలు గౌణమవుతాయా ముఖ్యమవుతాయండి గౌణమే అవుతాయి ఎలాగైతే ఓదనం పచ్చితే చోట ఓదనం కాని తండ్రులముల ఎందు ఓదన వ్యవహారము అలాగే ఈ చిత్రయాయజేత పశుకామహ ఇత్యాది వాక్యాల్లో అద్వైతం కాని వాక్యాలని అద్వైతం కాని వాక్యాలని భవిష్యద్వృత్యా అద్వై ద్వైతంగా చెప్పారు భవిష్యత్తులో అద్వైతమే సిద్ధిస్తుంది ఇదంతా రేపు నెక్స్ట్ క్లాస్లో దీన్ని చక్కగా మనం సెటిల్ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణ పూర్ణము దూర్ణశమాదాయ పూర్ణమైవశిషం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుకృష్ నమే ఓంసీకృష్ణార్పణం